గణపపతి హమహే కవి కవీనావస్తమరాజ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్మ్ వన్నోదసాదరీమాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గు పరంపరా कारण्व आपद मनम पूर्वपक्ष चोडमी सिद्धात कु योक् यू एक वेदसर्वात्मा द्वितय कारण व्यपद తూూతాంతరేష్వ్యపదిశ్యైవ్యం బహుశా ప్రజాయయా ఇ ఆత్మవిషయణ బహుభవన అనుశంసన సృజ్యమానా విం స్రష్టు అభేదం అభాషత తర్వమసృజత ఇదగం సర్వసృజత ఇదిదంకి సమస్తినిర్దేశ ప్రాక్ సృష్టే అద్వితీయం స్రష్టారమ్ ఆచష్ట తదత్రణం బ్రహ్మ కారణ విజ్ఞాతం తల్లక్షణమే అన్న విజ్ఞాయ సదేవోమ్యేదమగ్ర ఆసీకమేవాతీయ తదైక్షత బహుశా ప్రజా సృజత తదత్ర అలక్కడించి చూద్దాం తదత్ర ఎల్లక్షణం బ్రహ్మ కారణత్వైన విజ్ఞాతం ఇప్పుడు ఈ తైత్రీయ ఉపనిషత్తులో బ్రహ్మ జగత్కారణము ఫలానా లక్షణములు గలది అని ఏ విధంగా చెప్పబడినదో సరిగ్గా అదే లక్షణములతోటి బ్రహ్మను ఇంకొక ఉపనిషత్తులో కూడా బోధించుట అయినది కాబట్టి బ్రహ్మ నుండి జగత్తు ఏ విధంగా ఆవిర్భవించింది అనే అంశంలో మీకు భేదాలు ఉన్నప్పటికీ బ్రహ్మ జగత్ కారణము ఆ బ్రహ్మ యొక్క స్వరూప స్వభావము అనే అంశంలో మటుకు ఎట్టి విరోధము లేదు అని మనం మాట్లాడుతున్నాం బ్రహ్మ నుండి జగత్తు ఎలా పుట్టింది అన్న అనేకములైన భేదములు విగానము అంటే విరోధము ఉన్నమాట వాస్తవం విధానము అంటే విపరీత గానము పది మంది కలిసి గానం చేసినప్పుడు ఈ పది మంది ప్రాక్టీస్ చేసుకుని ఒకే పద్ధతిలో గానం చేయాలి అలా కాకుండా ఒకటి ముందుకి ఇంకొకడు వెనక్కి ఒకడు స్వరం పెంచడం ఇంకొకడు స్వరం తగ్గించడం ఆ రకమైన గానానికి విధానము ఇక్కడ కూడా పరిస్థితి అలాగే ఉంది అని ఓ ఉపనిషత్తులో చెప్పి ఇంకో ఉపనిషత్తులో అలా చెప్పి అదేమీ కాదు అన్ని ఉపనిషత్తులలోనూ బ్రహ్మ జగత్కారణం అనే అంశంలో తేడా ఏమీ లేదు ఆ బ్రహ్మ కూడా సర్వజ్ఞము సర్వేశ్వరము సర్వాత్మ ఏకము అద్వితీయము అనే అంశంలో కూడా ఏమీ తేడా లేదు అలా ఉండి అప్పట్లో ఉపనిషత్తులన్నీ ఏకరూపంగా చెప్తున్నాయి అని అందరూ అంగీకరించే విషయం నేను మాట చాలాసార్లు చెప్పాను ఎప్పుడైనా మీకు ద్వైతం మీద మీకు ప్రేమ ఉన్నట్లయితే ఈ ఉపనిషత్తుల వల్ల మనకు ఉపయోగం లేదని దాన్ని విడిచిపెట్టేసి కర్మలోను ఉపాసంలోనూ మీరు ద్వైతాన్ని స్వీకరించి అక్కడ ఉండొచ్చు కానీ ఉపనిషత్తులో వస్తే ఇంకా అద్వైతమే అలా ఉండేది ఆ రకమైన ఆనెస్టీ సమాజంలో ఉండేది శంకరుల కాలంలో అంచేతనే ఉపనిషత్తులోకి ప్రవేశించాక అక్కడ అద్వైతమా అద్వైతమా అనేటువంటి మీమాంస చాలా తక్కువ ఉండేది మించుమించు ఉండేది కాదు ఎక్కడో ఉపనిషత్తులో కూడా ద్వైతాద్వైతాన్ని ప్రతిపాదించిన ఆచార్యులు భర్తృ ప్రపంచాచార్యులు మొదలైన ఆచార్యులు ఉన్నప్పటికీ ప్రధానంగా అద్వైతము ఉపనిషత్తు అనే విషయంలో ఎటువంటి సందేహం మనకు కాదు కానీ ఉపనిషత్ తరువాతి కాలంలో ఉపనిషత్తులలో కూడా అద్వైతం లేదు ద్వైతమే ఉందని మొదలైనటువంటి పద్ధతి కనబడుతుంది అది ఈ మధ్యకాలంలో మిడివల్ పీరియడ్లో హిందూ ధర్మంలో వచ్చినన్ని అవకతవకలు వెర్రితలలు ఎన్నంటే ఇంకా చెప్పశక్యం కాను దోషాలు హిందూ సమాజంలో సంక్రమించే మిడివల్ పీరియడ్లో ఈ ఉపాసనలు వెర్రితలలు వేసిన ఉపాసనలు వామాచారములు ఎన్ని దోషాలు ఉండడానికి అవకాశం ఉందో అన్నీ కూడా మిడీవల్ పీరియడ్లో ప్రవేశించాయి మంచి శాస్త్రములన్నీ కూడా గాలిలో కలిసిపోయి వెరి వెరి శాస్త్రాలు పిచ్చి పిచ్చి శాస్త్రాలన్నీ కూడా ఉత్పన్నమయ్యి ఆ రకంగా ఈ గడిగుల పీరియడ్లో హిందూ ధర్మానికి చాలా హాని కలిగింది దాంట్లో భాగమే ఉపనిషత్తులలో కూడా కాలుష్యం ప్రవేశించడం ఉపనిషత్తుల్లో అద్వైతం లేదనే స్థితికి చేరారు జనాలు ఒకప్పుడు అద్వై ఉపనిషత్తు అంటే అద్వైతం అంతా బాగుబోదేది మనకు అదే పడదది దాన్ని దూరంగా పెట్టండి అని ఇవ్వరు అద్వైతం అక్కర్లేని కానీ దాంట్లో కూడా ప్రవేశించేసి దాన్ని కూడా కలుషితం చేసేసినటువంటి సందర్భం మనకి ఇప్పుడే కనపడుతుంది దీని పేరే కలి కలి అంటే ఇది కలి ఇలా నాకు చెప్పడం అలవాటు మీరేమనుకోకండి సో బ్రహ్మ యొక్క లక్షణం విషయంలో ఏ రకమైనటువంటి వివాదము లేదు విగానము లేనే లేదు అది దాన్నే వివరిస్తో ఎలా అయితే తైత్రీ ఉపనిషత్తులో బ్రహ్మ చెప్పబడినదో చాలోజ్యుల్లో కూడా బ్రహ్మలక్షణము ఆ విధంగానే చెప్పబడినది ఎలాగంటే సదేవ సౌమ్యదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం ఆ వాక్యాన్ని చాలా కాషస్గా నోటి నోట్ చేయాలి ఆ వాక్యం ఏమిటంటే బ్రహ్మే ఉండేది అని కాదు ఆ వాక్యం బ్రహ్మే సదేవ సౌమ్య ఆసీత్ అని సదేవ సౌమ్య ఇదం ఆసీత్ ఈ జగత్తు గురించి చెప్తున్నారు మొదట్లో బ్రహ్మే ఉండేది అని కదా దానికి అర్థం దాని అర్థం ఏంటంటే హే సౌమ్య ఈ జగత్తు చూ ఈ జగత్తు సృష్టికి పూర్వము సద్రూపముగా మాత్రమే ఉండదు జగత్తు నుంచే ప్రారంభం ఈ ఏమీ లేకముందు బ్రహ్మను అని కాదు జగత్తు నుండే ఆరంభం ఇదం ఈ జగత్తు అగ్రే సృష్టికి పూర్వము ఎలా ఉంది ఈ జగత్తు ఎలా ఉంది సృష్టికి పూర్వము సదేవ ఆసీత్ ఆ అఖండ సత్ అంటే ఖం ఇప్పుడు జగత్ అంటే ఖండఖండములైన సత్కే జగత్ అని పేరు ఉంది ఉంది ఉంది ఉంది అంటూ ఖండఖండాలుగా ఉండే జగత్తు ఉనికికి జగత్ అని పేరు అఖండమైన ఉనికి సత్ అది అఖండంగా ఉండేది నామరూపములకు అతీతంగా బంగారం అఖండంగా ఉండేది ఈ అఖండము తెలుగులో ఏకాండీ అనే ప్రయోగంలో వాడు ఏకాండీ అంట ఏకాండీ అంటే ఒక్కటే ముక్క కింద ఉండేది ఓ ముద్ద కింద ఉండేది ఆ తర్వాత దాన్ని ముక్కలు ముక్కలు చేసి వేరువేరు ఆభరణాలు చేశారు బంగారాన్ని అదేవిధంగా ఈ నామరూపాత్మకంగా విభిన్నంగా భాషించే జగత్తు సృష్టికి పూర్వము అఖండమైన సత్తుగా ఉండేది సదేవ సౌమ్య అగ్ర ఆసీత్ ఏకం ఏవ అద్వితీయం అని అక్కడ కూడా బ్రహ్మను ఏకము అద్వితీయము అన్నట్టుగానే ప్రతిపాదించారు తదైక్షత బహుశ్యాం ప్రజా ఏయేతి తత్తేజో సృజత అన్నది కూడా ఈ తైత్రీయంలో ఎలా అయితే బహుశ్యాం ప్రజా ఆ బ్రహ్మయంలో ఒక సంకల్పము ఒక ఇచ్చ అంటే చేతనము అర్థం ఉండి ఆ తర్వాత బహుభవనము అంటే అనేకమోగుక అని ఎలా అయితే మనకి తైత్రీయంలో భాషిస్తుందో కనబడుతోందో చాలా దూజ్ఞంలో కూడా సరిగ్గా లాగే చెప్పారు అంతేగానే అక్కడికి వెళ్ళే అప్పటికి మరో విధంగా ఏమీ చెప్పలేదు ఇక ఐతరయోపనిషత్తుకు వెళ్తే ఆత్మావా ఇదమేక ఐవాగ్ర ఆసీత్ ఇదం మళ్ళీ ఇదంతో ప్రారంభం ఆత్మావా ఇదమేక ఐవాగ్ర ఆసీతి ఉంటే ముందుగా ఆత్మ మాత్రమే ఉండను అని కాదు దాని అర్థం ఆత్మ మాత్రమే ఉండను అని కాదు ఇదం ఈ జగత్తు సృష్టికి పూర్వము ఆత్మగానే ఉండను ఆత్మ ఎటువంటిది ఏకమేవా ఏకం ఏక ఆత్మ పులింగం కనుక ఏక అద్వితీయము ఆత్మన బ్రహ్మన ఒకటే ఒకే పదం మారింది నాణ్యకించన మిషత్ అదే అయితే ఏవో అలా చెప్తా ఆత్మ తప్ప ఇంకా ఏదీ లేదు అక్కడ ఏ రకమైన చలనము లేదు నెషత్ సో విషత్ అంటే విషత్ అంటే సవ్యాపారం అంటే కద కదలిక కలది వ్యాపారము కలది అక్కడ ఇతరం ఏది లేదు అన్యత కించన నా ఇతరము ఏది లేదు వ్యాపారయుక్తమైన ఇతరం ఏది లేదు వ్యాపారం అంటే కదలిక చలనము కలది మరి ఒకటి ఏది లేదు ఎందుకంటే ఈ జగత్తుకే సృష్టి మీరు అంత చలనాత్మకంగా ఉంటుంది ఎప్పుడు ఏదో ఒకటి అలా కదులుతూ ఉంటుంది జగత్ అంటే అలాగే ఉంటుంది ఏదో కదులుతూ ఉంటుంది కదలందని లేకపోతే జగత్త కదది ది నేచర్ ఆఫ్ చేంజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ దిస్ క్రియేషన్ కాబట్టి అప్పుడు సృష్టికి పూర్వము ఆత్మగానే ఉండను జగత్తు ఈ జగత్తులో మీరు చూస్తూ ఉండే కదలిక ఏది గలదో అది ఆత్మస్వరూపమునందు లేదు సుమా అని ఆ విధంగా చెప్పాను స ఈక్షత లోకాన్ను సృజై ఇది చ ఆత్మ మళ్ళీ సంకల్పించింది ఏమని లోకాన్ను సృజై సృజై అంటే లోటు ఉత్తమ పురుష నేను ఈ లోకములను సృష్టించదనుగాక అది ఆత్మ సంకల్పించినది సో మీకు అంతటా సమానంగా ఉంది చూడండి ఏకము అద్వితీయము చేతనము సంకల్పించింది కనుక చేతనము అని సమానంగా ఉంది విరోధం లేదు ఇప్పుడు పూర్వపక్ష విరోధాలు చూపిస్తాడు సిద్ధాంతి సమానత్వం చూపిస్తాడు విరోధం మాట్లాడ్డాడు సమానత్వం చూపిస్తాడు అలా అయితే అది బ్రహ్మసూత్రమే కాదు సమానత్వం చూపించి ఆ తర్వాత వాడు చూపించిన పరిహరించుకుంటూ వస్తాడు అదే ఏం జాతీయకారణస్వరూప నిరూపణ పరస్ వాక్యజాత్య ప్రతివేదాంతం అవిగీతాథవాత్ అది ప్రతి వేదాంతము వేదాంతం అంటే ఉపనిషత్తు మీరు ప్రతి ఉపనిషత్తు తీసుకోండి ప్రతి ఉపనిషత్తు అంటే చెప్పాను కదా మీకు శంకరుల యొక్క దృష్టిలో ఉన్న ఉపనిషత్తులనే మీరు పెట్టుకోవాలి అంతేగాని మళ్ళీ భావనోపనిషత్తు ఇలా యోగ శిఖోపనిషత్తు హఠయోగో ఉపనిషత్తు అలా మొదలుపెట్టుకోవాలి ప్రతిదీ ఉపనిషత్తు ఇంకా వాటికి ఏమీ సందర్భం లేకుండా అలా పోతూ ఉంటుంది ఏ సాహిత్యం చూసినా అలాగే ఉంది మీరు ఏదైనా ఒకటి కొట్టుకుంటే పోతూ ఉంటుంది దాని మీద గ్రంథాల మీద గ్రంథాల మీద గ్రంథాలు నిర్మాణం చేసుకుంటూ ఆత్మోపనిషత్తు ఉండే ఉంటుంది తప్పనిసరి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి వెయ్యి నూట ఉపనిషత్తులు ఉన్నాయి ఎన్ని పేర్లు పెట్టకపోతే ఉంటాయి ఉంటుంది అన్ని ఉపనిషత్తులు ఉంటాయి కాబట్టి అలాగే ఇక్కడ ప్రతి అంటే ప్రతి ఉపనిషత్తు అంటే ఆలిష్టంతా పెట్టుకోవడం నేను చెప్పాను కదా పది ఉపనిషత్తులు శంకర్లు పది ఇప్పుడు శంకరులని తర్వాతి కాలంలో వచ్చి శంకరులని ఖండించే ఆచార్యులు కూడా ఆ పదే తీసుకుంటారు చూసారా తర్వాత ఈ ఆచార్యులు సన్యాసం తీసుకుంటారు అసలు హిందూ సమాజానికి సన్యాసాన్ని అనుగ్రహించింది ఎవరు ఎందుకంటే బుద్ధుడు సన్యాసం పెట్టాడు సన్యాసం పెట్టడంలో పురుషులకి స్త్రీలకి కలిపి సన్యాసం ఆయన అలా పెట్టాడు ఒక ఆచార్యుడు అన్నాడు బుద్ధుడు చేసిన మిస్టేక్ నేను చెయ్యను అన్నాడు అంటే బుద్ధుడు చేసిన మిస్టేక్ అని అలాగే వర్ణించారు సో దాంతో ఆ బుద్ధి ఈ బుద్ధిస్ట్ మాంక్స్ లో నీతి నియమము లేని ప్రవృత్తి ఆ వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నమైపోతుంది అదే అది చూశారా అది మొత్తానికి స్త్రీలను పురుషులను కూడా సన్యాసులుగా మార్చి చేయటము అని ఎప్పుడైతే మొదలుపెట్టారో యంగ్ పీపుల్కి ఆవేశం ఉంటుంది యంగ్ పురుషులు స్త్రీలు కూడా వచ్చి ఆవేశంలో సన్యాసం తీసుకుంటారు మనం ఎవరిని తప్పు పట్టడం లేదు వ్యక్తుల్ని తప్పుపట్టేది ఏం లేదంటే హార్మోన్స్ ప్రాబ్లం తప్ప వ్యక్తులు తప్ప ప్రాబ్లమ్ ఆఫ్ ది హార్మోన్స్ దేర్ వన్స్ వన్స్ మీకు ఒక నెల రెండు ఈ సన్యాసం వైరాగ్యం ఆ ఆవేశం తప్పుతుంది హార్మోన్స్ విల్ బి వెయిటింగ్ డే అండ్ డేర్ ఫార్ దె హార్మోన్స్ టేకోవర్ చేసిన తర్వాత మనిషి అధీనంలో ఉండడం కష్టం అవుతుంది తప్పు ఉంటే రాయి వేయడం దేంకా వాళ్ళ మీద రాయి వేయకూడదు అని చేత ఎందుకంటే వాళ్ళేమీ వాళ్ళేమే తప్పు భావాలు గల కాదు పాపం మంచి హృదయంతో మనం ప్రేమగా ఉండాలి సన్యాసాన్ని మనం నిలబెట్టుకోవాలనే వస్తారు దాన్నేదో చెడగొట్టాలని వాళ్ళేం రాదు కానీ హార్మోన్స్ టేకోవర్ చేసిన తర్వాత దే ఆర్ నాట్ ఇన్ కమాండ్ దేర్ ఫోర్ డోంట్ త్రో ఎస్టో It is a human weakness and a prakriti allowed in I mean so the earth. In the buddhya, they were disreputed. Sanyasa was a person, sanyasa was a person, and they were all in the world. So, we marked that as a person, Sanyasa was a person, Sankara. In the literature, they were also a person, Sanyasa was a person, అని మీమాంసకులు రాసి పెట్టుకుంటారు మా ఊళ్ళో నేను చిన్నప్పుడు వ్రదం చదువుకుని గ్రామానికి దగ్గరలో ఆయన ఉండేవారు ఆయన సన్యాసులు వస్తే ఆ గ్రామంలో రాణించవరు కదా ఒకవేళ సన్యాసులు వచ్చేస్తే తలుపులు వేసుకుని తలుపు తీసి ఇవ్వడారు వ్రదం ఎందుకంటే ఎక్కడో చదివారు మీమాంసక నియమాలు ఎక్కడో చదివారు అది బాగా వంట ఆయన పేరు రామావధాని గారిని చాలా మంచి విద్వాంసులు ఆయన అలా మన ఆయన గారు చెప్తుండే విన్నా కాబట్టి ఆ విధంగా అంత అంత తీవ్రమైన పరిస్థితిని మార్చి సన్యాసాశ్రమానికి మళ్ళీ ఒక ప్రతిష్ట కల్పించారు శంకర్ ఆయన ఏం కష్టపడ్డారు కష్టపడ్డారు మొత్తానికి ఆశ్రమాన్ని పునః ఆ తర్వాత ఆచార్యులు వచ్చి సన్యాసం తీసుకున్నారు తిలకట్టి పెట్టుకుని సన్యాసం తీసుకోవడం మళ్ళీ ఆ సన్యాసంలో కూడా మీరు సన్యాసంలో మళ్ళీ వెరైటీస్ ఉన్నాయి అవన్నీ శంకరులు మీకు ఓపుగురిని చదవాలి తప్ప బృహదార్ణ్యతంలో మొత్తం ఇదంతా వచ్చేసింది ఈ సిద్ధాంతాలన్నీ కూడా అక్కడ శంకరులు నిరూపణ చేసి పెట్టారు కాబట్టి సో ఉపనిషత్తులంటే శంకరుల యొక్క దృష్టిలో ఏమున్నాయి వాటిల్లో అవిగీతార్థత్వమే గలదు విగీతము లేదు అన్ని ఉపనిషత్తులు జగత్కారణం బ్రహ్మ అనే అంశాన్ని సమానకారంగా చెప్తున్నాయి వాటిల్లో విరోధం ఎక్కడా లేదు ఇకపోతే సో కారణంలో విధానము లేదండి కారణం బ్రహ్మ అద్వితీయం ఏకం అద్వితీయం బ్రహ్మ కారణం దాంతో విధానము లేదు ఆ కారణము నుంచి ఈ జగత్ ఎలా పుట్టింది ఈ జగత్ ఎప్పుడు ఏ ఏ వనసలో పుట్టింది అనే చోట అంత విధానమే చూసాం మనం పూర్వపక్షాల్లో చాలా విధానం చూసాం మరి ఆ విధానం మాట ఏంటి కారణంలో విధానం లేదు సరే కార్యంలో విధానం ఉంది కదా దాని మాట ఏమిటి కార్య విష ఎంతో విధానం అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ సంబంధించి కార్యం అంటే కార్య జగత్తు సంబంధించి విధానం అయితే స్పష్టంగా కనబడుతోంది మనం దాన్ని కాదంటలేదు ఎలాగంటే క్వచిత్ ఆకాశాధిక సృష్టి సో ఈ రకమైన ఏవంజాతీయకము అంటే ఈ రకమైన రకము జాతి అంటే రకము ఈ రకమైన విధానము కార్య జగత్తుకి సంబంధించి ఉంది అలాగా ఒక చోట ఆ పరమాత్మ నుండి ఆకాశం వచ్చింది ఆకాశం నుంచి వాయువుని సృష్టి క్రమం చెప్పారు ఇంకో చోట ఆకాశం మాట ఏం లేదు తేజస్సే తేజస్సు వచ్చింది తేజస్సు నుంచి అగ్ని తేజస్సు నుంచి ఆపహ వచ్చింది అంటూ ఇంకో చోట వాస్తవం ఈ విధమైన విధానము కలదు న్య విషయణ విధాన కారణమే బ్రహ్మ సర్వేదాంతసూ అవిగీతం అధిగమ్యమానం అవివక్షితం భవితు అర్హత శక్యతే వక్తుం శక్యక్తుం అంటే వక్తుం నక్యతే శతే వక్ అంటే వక్తుం న శక్యతే ఇప్పుడు మీరు ఇలా పెట్టుకోండి కారణము కార్యము ఏమంటే ఉపనిషత్తులు స్టాండర్డ్ ఉపనిషత్తులు పది అవి తీసుకోండి కారణము కార్యము కారణంలో ఏ ఏ ఉపనిషత్తు బ్రహ్మను ఎలా చెప్పింది లిస్టు రాసుకోండి పదిను రాసుకుంటే పది ఒక్కటే ఉంటుంది తేడా ఏముంటుంది బ్రహ్మ జగత్ కారణము ఏకము అద్వితీయము సర్వజ్ఞము ఒక్కటే ఉంది పదింటికి ఒక్కటే ఉంది ఇక కార్యం దగ్గర ఉపనిషత్తులు లిస్టు రాసుకోండి ఒకటే రెండు మూడు నాలుగు అలాగే ఒకటిలో చెప్పింది రెండులో ఉండదు రెండులో చెప్పింది మీలో ఉండదు దేని దారిని దారిని వేరు వేరుగా ఉండదు ఇది దీని ఇప్పుడు దీన్ని బట్టి మేమేమి నిర్ధారిస్తామంటే మీరు ఆలోచించండి దీన్ని బట్టి మేము మేము ఇలా నిర్ధారిస్తున్నాం ఏమనంటే శృతికి కారణము అద్వితీయ బ్రహ్మ చెప్పుట ఎందు తాత్పర్యము లేదు అని నిర్ధారించుట తగునా తాగాలు ఇప్పుడు ఈ రకమైన టేబుల్ను మీరు చూసి మీరు ఏమని చెప్పాలి శృతికి కార్యమును ఇదమిత్తంగా నిర్ధారితంగా చెప్పుట ఎందు తాత్పర్యము లేదు అని చెప్పాలి తప్ప కారణమును విధానము లేని విధముగా కారణమును ఏకరూపంగా ప్రతిపాదించుట ఎందు శృతికి తాత్పర్యము లేదు అని చెప్పచ్చా చెప్పకూడదు అలా ఇప్పుడు ఇప్పుడు మీకు ఈ డెమోక్రాసీ డెమోక్రాటిక్ కంట్రీస్లో క్యాబినెట్ గురించి చర్చ వర్ణన ఉంటుంది కాన్స్టిట్యూషన్లో దాంట్లో ఏమనిస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ అని ప్రైమ్ మినిస్టర్ అధికారాలు ఎలా ఎన్నుకోబడతాడు ప్రెసింట్ చేసి అపాయింట్ చేయబడతాడు ఆయన ముందుగా ప్రమాణ స్వీకారం చేస్తాడు ఆయనకి అధికారాలు ఉంటాయి ప్రైమ్ మినిస్టర్ గురించి చాలా వర్ణన ఉంటుంది తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్ అని వర్క్ ప్రైమ్ మినిస్టర్ ఏక ఒక్కడే ఉండాలి ఇద్దరు ఉండకూడదు క్యాబినెట్ మినిస్టర్స్ ముప్పై ఉండొచ్చు నలభై ఉండొచ్చు యాభై ఉండొచ్చు చర్చ అవసరం అయితే డెబ్బై కూడా ఉండొచ్చు ఫైనల్గా ఇంతమంది ఉండాలని మేము చెప్పము అని ఇలా కాన్స్టిట్యూషన్ యొక్క తాత్పర్యం ప్రైమ్ మినిస్టర్ ఒక్కడే ఉండాలని అవునా కాదా కేబినెట్ మినిస్టర్స్ సంఖ్య ఎలా అయినా ఉండొచ్చు అంటుంది కనుక ప్రైమ్ మినిస్టర్ కూడా ఎలా ఉండొచ్చని అలా కుదురుతుందా తప్పు కదా అది కేబినెట్ మినిస్టర్స్ విషయంలో విధానము గలదు మీరు ఇదైనా పెట్టుకోండి అదైనా పెట్టుకోండి ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని బోర్డు ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ దగ్గర వికల్పం ఉందా లేదు అలాగే కారణము దగ్గర వికల్పం లేదు విధానము లేదు కార్యం దగ్గర వికల్పము విధానము ఇది పరిస్థితి ఈ పరిస్థితి ఏమంటే మీరు కంక్లూషన్ డ్రా చేసేప్పుడు శృతికి తాత్పర్యము కారణము యొక్క ఏకత్వమునందు లేదు అని మీరు డ్రా చేయకూడదు కంక్లూషన్ శృతికి ఏక అద్వితీయ బ్రహ్మను ప్రతిపాదించటందు తాత్పర్యము లేదు అని అనకూడదు ఎందుకంటే తక్కువవుతుంది అతిప్రసంగం అవుతుంది దాన్ని అతిప్రసంగము అంటారు అతిప్రసంగం అవుతుంది మీరు ఎక్కడ విధానం ఉందో అక్కడ విధానం ఉన్నదని చెప్పాలి తప్ప ఇక్కడ విధానం ఉంది కాబట్టి ఇక్కడ కూడా విధానం ఉన్నది చెప్పడం తప్పు కదా ఇప్పుడు తండ్రి పాపం చేశాడు కొడుకు కూడా వీడు కూడా దుష్టుడే అనొచ్చా తప్పు కదది అతి ప్రసంగం అంటే కొడుకు తప్పు చేశాడు తండ్రి కూడా వీడు దుష్టుడే వీడే ఇలా నేర్పు అని మీరు అనొచ్చా అనకూడదు వెరిఫై చేసుకుని అనుకోవాలి అతి చేయకూడదు ఎప్పుడూ కాబట్టి కారణమునందు విధానము లేదు కాబట్టి మనం ఏమైనా నిర్ధారిస్తున్నామో శృతికి ఏకము అద్వితీయము సర్వజ్ఞము అయిన బ్రహ్మను జగత్కారణముగా ప్రతిపాదించుట ఎందు సకల వేదాంతములకు తాత్పర్యము కలదు అనే చెప్పాలి తప్ప ఇప్పుడు చూసుకున్న వాక్యము కార్య విషయైన విధానేనా అంటే కార్యంలో విధానం ఉంది కాబట్టి దానిని బట్టి కారణమే బ్రహ్మ అవిగీతం అవివక్షితం కారణ బ్రహ్మ కూడా విరోధము లేని విధంగా ఏకరూపంగా చెప్పుట ఎందు శృతికి తాత్పర్యము లేదు అని చెప్పుట న యుక్తం నక్యతే అది సంభవము కాదు రెండు నిగేషన్స్ అంటే దాన్ని బట్టి ఏం చెప్ప ఏకం అద్వితీయం బ్రహ్మను చెప్పుకేందుకు మాత్రమే శృతికి తాత్పర్యము గాలా ఒకవేళ కార్యంలో విధానం ఉంది కాబట్టి కారణంలో కూడా విరోధమే వచ్చేస్తుంది అని కనుక మీరు కంక్లూడ్ చేసి అలా మాట్లాడితే దానికి ఏమంటారు దాని పేరేమిటి అతిప్రసంగా మీరు అలా మాట్లాడినట్లయితే అది అతిప్రసంగం అంటే అతి ప్రసంగము మీకు ఆ ఒక కంక్లూషన్ డ్రా చేయటానికి ఎంతవరకు మీకు అవకాశం ఉందో యుక్తిక యుక్తియుక్తంగా దానిని అధిగమించేసి దాచేసి మీరు మాట్లాడడం అన్నది అతి ప్రసంగము అవుతుంది చేయకూడదు సమాధాస్యతి ఆచార్య కార్య విషయమే విధానం నీయదశ్రుతే భ్య ఓకే అక్కడికి కారణం విషయంలో మీకు ఏ విధానము లేదని సెటిల్ చేసేసాం లేదు కార్యాన్ని బట్టి కారణమునందు కూడా విధానము మనం పెట్టుకోవాలి అనే దృష్టి తప్పు అని కూడా మనం నిర్ధారణ చేసేసాం అక్కడికి సెటిల్ అయిపోయింది ఇంకా మరి కార్యంలో మాత్రం విధానం ఉందిగా దీన్నేం చేస్తాం అంటే మీరు కంగారు పడితేలాగా నవీయద సూత్రం రాబోతోంది ఒక అధికరణమే ఉన్నది ఒక ఒక సెక్షన్ పాదమే ఉన్నది ఆ పాదంలో బా బాధరాయణ ఆచార్యులు ఈ కార్య విషయమైన విధానము ఏదైతే మనకి ఉపనిషత్తుల్లో కనబడుతోందో దానిని పరిశీలనకి పెట్టి అది విధానము కాదు దాన్ని ఈ మీరు అర్థం చేసుకోవాలి అన్నదంతా కూడా ఆయన పరిహరింపబోతున్నారు ఆ విధానాన్ని తిరస్కరిస్తారు అందుకే చూడగానే మీకు విధానం అయితే కనపడింది దాన్ని పరిశీలించి ఈ విధానాన్ని సర్దుబాటు కాబట్టి అక్కడికి వెళ్తే మీరు కార్య విషయమైన విధానం కూడా తొలగిపోతుంది అంతవరకు ఆగాలి అక్కడికి వెళ్ళి తను చూసుకుంటా అక్కడికి అది సెటిల్ చేసి ఆయన ఇంకో కొన్ని అభిప్రాయాలని చెప్తున్నారు భవేదీ కార్యశ విధీతత్వం అప్రతిపాద్యవాత్ చూడండి కార్య జగత్తు విషయంలో విధానము ఉన్నా కూడా ఏం పర్వాలేదు ఉండొచ్చు భవేదవి ఎందుకంటే శృతి యొక్క తాత్పర్యము అద్వయ బ్రహ్మను బోధించుట తప్ప ఈ జగత్తు ఈ విధంగా ఉందని చెప్పడం ముందు తాత్పర్యం లేదు ఇప్పుడు మీరు భిక్షకి మీరు వివాహానికి రండి అని పత్రిక ఇస్తారు మీరు తప్పకుండా రావాలి అని చెప్తారు మీరు ఈ రోడ్డు మట వస్తారా ఆ రోడ్డం పట్టు వస్తారా లేకపోతే మరో ఊరు వెళ్ళి అటు నుంచి ఇటు వస్తారా లేకపోతే ఇటు వచ్చి ఇంకో ఊరు వెళ్తారా ఆ వివరాలన్నీ మేము ఇష్టం మీరు ఇలా చేయొచ్చు ఇక్కడికి వచ్చి అక్కడి ఇంకో చోటకు వెళ్ళొచ్చు ఇంకో చోట పని పూర్తి చేసుకున్న ఆ తర్వాత ఇక్కడికి రావచ్చు మీరు ఎలా చేసినా మాకేం పర్వాలేదు కానీ మీరు వచ్చి తీరాలి అని ఆహ్వానిస్తారు ఇప్పుడు ఆహ్వానంలో మీకు ఒక విషయం స్పష్టమైపోతుంది ఏంటంటే మీరు వచ్చుట అనే అంశంలో తేడా వద్దు అది ఉండి తీరాలి ఎలా వస్తారు ముందు వస్తారా అవి రకాలు ఏ రోడ్ అంబటి ఏ రూట్లో వస్తారు అన్నది అది మాకు దాని మీద అంత పట్టుదల లేదు మీరు వచ్చేస్తే సంతోషం ఎలా వచ్చినా పర్వాలేదు అక్కడ దేని ప్రతిపాదించే విషయం ఏమిటి వచ్చే మార్గము ప్రతిపాదించే విషయము కాదు కాబట్టి దాంట్లో ఎన్ని వికల్పాలైనా ఉండొచ్చు ఇక్కడ అంతే బ్రహ్మ జగత్ కారణము అని చెప్పుటే శృతికి తాత్పర్యము తప్ప ఆ జగత్ ఎలా పుట్టింది జగత్ ఎలా ఏ వరసలో పుట్టింది దాని స్వరూప స్వభావాలు అని నిరూపించుట శృతికి తాత్పర్యము కాదు ఎప్పుడు శృతైనా అంటే సైన్స్ అయినా అంటే ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయించి పశ్చిమాన్ని ఆశ్రమిస్తున్నాడు అని మనందరికీ తెలుసు దాన్ని గురించి మరింత వివరించడం కోసం అశ్వానవి రాదు దాంట్లో వివరించాల్సిందే ఉంది మీరే చూసుకోవచ్చు ఒకప్పుడు మేఘాలంటొస్తే ఒకప్పుడు ఎలాగా ఉంటాడు ఒకప్పుడుకి ఎలాగా ఉంటాడు అవన్నీ మీరే చూసుకోవచ్చు ప్రిన్సిపుల్ అది కరెక్టా కాదా అని సైన్స్ వస్తుంది అలాగే ఎదురుకుండా కనపడే జగత్తు యొక్క మంచి చెడులన్నీ చెప్పడం కోసం ఉపనిషత్ తక్కర్లేదు అజ్ఞాన ధర్మశాస్త్రాలు అవే ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఈ ఈ జగత్తు ఏ రూపంగా కనపడ్డా దాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నా అది కా కారణము జగత్ కారణం బ్రహ్మ దాన్ని మీరు తెలుసుకోవాల్సి అని జగత్ కారణం చెప్పడం కోసం వచ్చింది తప్ప జగత్తు యొక్క స్వరూప స్వభావాలను ప్రతిపాదించుట ఎందు శృతికి లేదు ఈ జగత్తునకు కారణము బ్రహ్మ బ్రహ్మదృష్టి జగద్దృష్టి కాదు బ్రహ్మదృష్టే ఉండాలి బ్రహ్మదృష్టితో జగత్తును చూడాలి జగద్దృష్టితో బ్రహ్మను చూడకూడదు బుద్ధిం బ్రహ్మమయీం కృత్వ అంటే ఏదో శ్లోకం అంటుంది జగత్తును చూసేప్పుడు ముందు కలుమూసుకుని బుద్ధిని బ్రహ్మమయంగా చేసుకుని అప్పుడు జగత్తును చూడాలి ఇప్పుడు చూస్తే వీడు విద్యావధి సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేక పండిత సమదర్శిన ఆ సమమైన బ్రహ్మను మీరు చూడ చూడగలుగుతారు చూడ చూస్తారు చూడాలి అంతే తప్ప బ్రహ్మయందు జగత్తును చూడకూడదు జగత్తునందు బ్రహ్మను దర్శించే ప్రయత్నం చేయాలి కాబట్టి శృతి యొక్క ప్రతిపాదన అంతసేపు బ్రహ్మ గురించి తప్ప జగత్తు గురించి కాదు ఎప్పుడైతే జగత్తు మీద తాత్పర్యం లేదో అక్కడ విధానం వచ్చేస్తుంది ముందు ఆకాశం వచ్చిందని చెప్పినా నష్టం లేదు ముందు తేజస్సుని వచ్చిందని చెప్పిన నష్టం లేదు ఎందుకంటే జగత్ తాత్పర్యం లేదు ఈ డజెంట్ మ్యాటర్ ఇప్పుడు సినిమాలో ముందు వెళ్ళనొచ్చాడా తెరమేవికి ముందు హీరో వచ్చాడా హీరోయిన్ డజన్ మ్యాటర్స్ చెల్తా హే ఎందుకంటే సత్యం కాదుగా సత్యమైన దానికి ఇదవ్యత్యంగా చెప్పాలి కానీ ఈ అసత్యమైన దానికి వర్ణమే ఖచ్చితంగా ఏముండదా బ్రహ్మ సత్యం కాబట్టి అక్కడ వలన పెర్ఫెక్ట్గా ఉండాలి ఉంది కూడా న్యయం సృష్ట్యాది ప్రపంచ ప్రతిపిదయంటే ఎందుకని కార్య జగత్తు విషయంలో ఏకరూపంగా చెప్పక్కర్లేదు అది శృతికి తాత్పర్యం కాదు అని అన్నారు ఎందుకంటే శృతి ఈ కార్య ప్రపంచాన్ని ఈ జగత్తు యొక్క వివరములు ప్రపంచం అంటే వివరములు ఈ సృష్టి స్థితి ప్రళయము దాని వివరాలు ప్రళయంలో ముందు ఏది లోపలికి తర్వాత ఏది వెళ్ళింది ఏ వలసలో ఇవన్నీ ప్రళయమయ్యాయి సృష్టి అయినప్పుడు ఏ వలసలో వచ్చాయి ఏ క్రమంలో వచ్చాయి స్థితిలో ఎలా ఉన్నాయి ఈ ఏది ముందుంది ఏది వెనకుంది ఇవన్నీ చెప్పటముందు శృతి తాత్పర్యము లేదు ఇవి చెప్పుటప్పు శృతి పూనుకోవటం లేదు ఎందుకని అలా ఎందుకని ఏం పోదు ఇవి కూడా చెప్పాలా అక్కర్లేదు అక్కర్లేదు ఎందుకని నహీ తత్ప్రతిబద్ధ కశ్చిత్ పురుషార్థో దృశ్యతే శ్రూయతే చూడండి ఈ జగత్తు యొక్క వివరాలను తెలుసుకుని మీరు పొందే పురుషార్థమే ఏమీ లేదు మన అనుభవంలోనూ లేదు శృతి కూడా చెప్పుట లేదు ఏం పురుషార్థమేం లేదు ఏమీ లేదు పురుషార్థం ఎందుకంటే ఉపనిషత్తు పురుషార్థం అంటే మోక్షం మోక్ష పురుషార్థం అర్థకాపాలు పురుషార్థాలే కాదు పుణ్యపాపాలను కూడా ధర్మశబ్దం చేత చెప్పబడే పుణ్యము పుణ్యాన్ని పాపము అవన్నీ కూడా ఆ సంసారంలో భాగమే పురుషార్థం అంటే మోక్షమే సంసార బంధము నుండి విముక్తి ఈ జగత్తు యొక్క స్వరూప స్వభావాలు తెలి తెలియటం వలన ఎవరికైనా ఈ సంసార బంధం నుండి విముక్తి కలిగిన అనుభవం ఏమైనా ఉందా మీరు జగత్తులో ఎంత లోతుగా ప్రవేశిస్తే అంత లోతుగా ఊబిలోకి దిగబడిపోతారు తప్ప మీకు పురుషార్థమై సిద్ధించండి ఈ జగత్తు ఎలాంటిదంటే ఊబి మంచిది ఊబి అంటే ఈ మార్ష్ ల్యాండ్స్లో ఊబి ఉంటుంది ఒకడు ఊబిలో ఉన్నాడు పొరపాటును ఊబిలో దిగిపోయాడు అలా మార్స్లాండ్లో నడిచొస్తుంటే వాడు కప్పుదారిలో వెళ్ళి ఆ ఊబి ఉన్నట్టు తెలియదు దాట పడిపోయాడు పడిపోయి గింజకోవడం ప్రారంభించాడు అప్పుడు గట్టి మీద ఉన్నవాళ్ళు చెప్పారు గింజకోవద్దు రాజ మరి గింజుకోకపోతే నేను దీని నుంచి బయటికి ఎలా వస్తాను అన్నాడు నువ్వు గింజుకుంటే అసలే రావు అసలే రావు అంటే వాడు నాకు అర్థమవుతోందన్నాడు ఎందుకంటే వాడు కాళ్ళతో తొక్కి తొక్కి ప్రయత్నం చేసినప్పుడు అలా ఇంకొంచెం లోతుగా అడిపోతున్నాడు మరి ఎలాగా అని అడిగాడు నీకు రావాలి కదా బయటికి అప్పుడు వాళ్ళు అన్నారు నువ్వు పనిచేయి కాళ్ళతోటి కిందకి తొక్కడం మానేసే కాళ్ళను అలా పైకి ఆ ఊబిలోనే అలా పైకి పెట్టేశాయి అంటే కాళ్ళు ఇలాగా అణిచి కదా ఇలా అణి అలా అలా తేల్చి పెట్టేసేవారు ఇంకా చేతులు చేతులతో కూడా తొక్కకు ఇలా ఇలా కొట్టకు అవి కూడా ఇలా చేయించి పెట్టేసాడు పెట్టేసి ఇదిగో మేము తాడు వేస్తున్నాం ఆ తాడు కొట్టకం అని చెప్పారు వీళ్ళు చెప్తే వాడు ముందు వీడు తాడు వేసే లోపల కూడా వెళ్ళిపోతాడు లోపలికి వాడు చేతులు ఇలా పెట్టేశాడు కాళ్ళు ఎలా పెట్టేసి ఇలా ఉన్నాడు ఏం చేయమంటాను ఇప్పుడు అలాగే ఉండదు కథలకు ఓకే అప్పుడు తాడు వేశాడు ఆ తాడు పట్టుకో తాడు పాత్రం పట్టుకో పట్టుకుంటాం వీళ్ళు తాగారు అలా బయటపడగాళ్ళు కానీ ఆ చేతులని ఆ కాళ్ళని హడావిడి చేస్తే ఇంకా దిగిపోతుంది ఈ జగత్తు అలాంటిది దాంట్లో కర్మ చేసి మీరు బాగుపడదాం అనుకుంటే అదేమో అయ్యే కాదు కాబట్టి ఆ జ్ఞానము అనే త్రాడు ఎవరో అందజేయాలి అది పట్టుకుని బయటపడుకోవాలి కదప్ప కాబట్టి ఆ ఊరి గురించి మీరు వివరాలు సేకరిస్తే దాని నుంచి బయటపడడానికి ఉపయోగపడుతున్నారా ఉపయోగపడదు కనుక జగత్తులో తెలుసుకోవడం వల్ల వివరాలను అన్నిటినీ సేకరించి పెట్టుకోవటం వల్ల సిద్ధించే పురుషార్థం ఏది మన అనుభవంలో లేదు వేదం కూడా అటువంటి పురుషార్థం మీకు దొరుకుతుంది అని చెప్పుటలేదు శ్రూయతేనా ఈ సాహిత్య సభలని అవధానాలని ఎనిమిది మంది కూడా అవధానం చేశారు పైగా వంద మంది చేశారు వెయ్యి మంది చేశారు వీటిలో పురుషార్థమే ఉండదు ఇంకా వినోదం ఉంటుంది పాండిత్యాన్ని ప్రదర్శించటం ఉంటుంది లోకంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి డబ్బు ఉంటుంది అవన్నీ ఉంటాయి పురుషార్థం ఉండదు పురుషార్థంలో ఏమీ కాబట్టి శృతి ఈ సత్యాన్ని మనస్సులో పెట్టుకుని జగత్తు గురించి ఉరికే అలవోకగా చెప్పి చెప్పనట్టుగా చెప్పుకుంటూ పోతుంది తప్ప ఆ చెప్పి పద్ధతిలో కొంత విధానం కూడా వచ్చేస్తుంది కానీ ఆ కారణతత్వాన్ని చెప్పేప్పుడు మటుకు శృతి ఏకరూపంగానే ఉంటుంది న కల్పయతు శక్య ఉపక్రమోపసంహారాభ్యాం తత్ర బ్రహ్మ విషయైర్వాక్యై సాకం ఏకవాక్యతయా ఏకవాక్యతయా గమ్యమానత్వాత్ కొని జగత్తుని చెప్పే వాక్యాలకి పురుషార్థాన్ని మీరు కల్ మీరు లేకున్నా శృతి ఏమీ పురుషార్థాన్ని చెప్పకపోయినా కొని పురుషార్థాన్ని కల్పించుకోవచ్చు కదా పురుషార్థం ఏదో ఉంటుంది ఎందుకంటే శృతి చెప్తోంది కాబట్టి పురుషార్థం ఏదో ఉంటుంది అని కల్పించుకోవచ్చు కదా అంటే అలా కల్పించడానికి వీలు లేదు మీమాంస న్యాయం ఒకటో మీమాంస న్యాయం ఏమిటంటే ఫలవత్సన్నిధౌ అ ఫలం తదంగం అని న్యాయం నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి ఫలవత్సన్నిధౌ అఫలం తదంగం అని న్యాయం అది న్యాయం అంటే పరిభాష లాంటిది వ్యాకరణంలో పరిభాష లాంటిదో మీమాంసలో న్యాయము లాంటిది ఇప్పుడు ఫలవత్సన్నిధం అఫలం తదంగం తదంగం అని సంధి చేస్తే ఫలవత్సన్నిధ వఫలం తదంగం అవుతుంది అంటే ఇప్పుడు నేను అర్థం లేదంటే కర్మకాండలో న్యాయం అది మీమాంస న్యాయం ఇప్పుడు దర్శపూర్ణమాస అనే క్రతువు చేస్తే అనే ఇష్టి చేస్తే స్వర్గం వస్తుంది అది విధివాక్యం అది ఫలవత్తు ఫలం చెప్పారు కదా స్వర్గం వస్తుంది ఏమండి దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజయ ఫలవత్తు ఎగ్జాక్ట్గా దాని కింద సమిధో యజతి అని ఉంటుంది కానీ సమిత్యాగము అంట సమిధని హోమం చేయాలి కింద బర్హిరియ జతి అని బర్హిస్సు హోమం చేయాలి బరిహిస్సుతో ఆరాధించాలి అలా ఏవో ఉంటాయి వాటికి ఫలం ఏం చెప్పలేదు కనబడుతోంది కదా ఫలం ఏం చెప్పారు సమిధోయ జతి ఏం ఫలం ఏం లేదు సమిత్ యాగ సమిధలతో యాగించమన్నారే తప్ప ఫలం ఏం ఫలము ఉన్నది దర్శపూర్ణ మనసు దాని పక్కనే ఉంది సమిధోయజతి అన్నది ఫలము లేనిది ఈ సమిధ్యాగము దర్శపూర్ణ మాస యాగములో అంగము అగుము అది న్యాయం